సత్యము అని అంగీకరించి పరమార్థ సత్యం ఆ సత్తు మాత్రమే పరమార్థ సత్యం జగత్ అంటే ఏమిటండి నామరూపాలు ఏంటో అంటే అక్కడ ఉన్నది నామరూపాలు కావు సత్యమే సత్ ఆ సత్తు అలా వేషం ఉపాధి సత్తు అనేక వేషాలు వేస్తుంది ఉపాధులు అంటారు ఉన్నదో ఒక ఆయనే రెండు డగన్ల వేషాలు వేస్తారు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకారం అయితే వెయ్యి వేషాలు వేస్తారు అల్లు రామరంగారు ఒక ఆయన ఉన్నారు ఆయన వెయ్యి వేషాలు వేశారంటారు ఎక్కడో చదివాడి వెయ్యి వేషాలు వేసి గిన్నీస్ బుక్ లో వేసారండి కాబట్టి ఆరోగ్యంగా ఆ షట్ పరబ్రహ్మ ఎన్ని వేషాలు వేస్తుంది పరబ్రహ్మ ఎన్ని వేషాలు వేస్తుందండి వీళ్ళు ఈ సామాన్య మానవులు ఎన్ని వేషాలు వేస్తుంటే పరబ్రహ్మ ఎన్ని వేషాలు వేయగలదు కోకొల కోట్లాది వేషాలు వేయగలదు అలాగే వేషాలు వేసే ఆ వేషాలకే నామరూపాలు అసలు బ్రహ్మతత్వం కోసం ఎస్వమిదం వాచారం మనం వికారామధే అను ఇదం ఈ జగత్తంతా పరమాధ సత్యమునందు నిలిచి ఉన్నది అయితే ఏమిటంటే ఈ జగత్ అనృతం నిత్య అసత్యం అసత్యం కాదు మరి అయితే సత్యం కాకపోతే జగత్తు అని అంటున్నాం వాచారంభం వికారం వికారం కనుక అంటే ప్రోడక్ట్ కనుక విషకాల పరిచ్ఛిన్నమైనటువంటి నామరూపములు కలది కనుక దానికి వాచారంభం ఒక నామధేయం అయితే పెట్టాము కదా నామధేయం ఒక పేరైతే పెట్టాం కానీ వాస్తవంలో అది ఉన్నది కాదు ఉన్నది కాదు జగత్తు ఉన్నది కాదు అని అదే అంటున్నారు రజ్వామివా సర్పాది వికల్పజాతం అధ్యస్తం విద్యయా అది ఇప్పుడు త్రాడు ఉంటుంది ఒక్కొక్కడు ఒక్కొక్క వికల్పాన్ని చెప్తాడు త్రాడని ఎవరూ చెప్పడం ఒకడు మాల అంటారు ఇంకోటి కచ్చే అంటారు ఇంకొకటి నీళ్లు పోసేర వాళ్ళు అంటారు ఇంకొకటి పాము అంటారు ఎవరి ద్వారా వాడు సప్తాది వికల్ప జాతం అక్కడ ఉన్నది రజ్జువు ఆ రజ్జువుపై ఇన్ని వికల్పాలని వికల్పం భేదం ఇన్ని భేదాలని జరుగురు అధ్యాస చేస్తారు అధ్యాస అంటే దాని మీద సూపర్ ఇంపోజ్ చేస్తాం అక్కడ ఉన్నదాన్ని కట్టేసి మరొకటి అక్కడ ప్రదర్శించుకుంటాం మరొకటి వీటిలో చేసుకోవటం దాన్ని అధ్యాస అంటారు అది ఆశ అది అంటే పైన అది అంటే ఉపాధి పైన వేయట పైన వేశారనుకోండి అడుగునున్నది కవర్ అయిపోతుంది అలాగే కాబట్టి ఇక్కడ బుద్ధిలో వేస్తారు ఇక్కడ ఫిజికల్గా వేసేది ఏముండదు బుద్ధిలో వేస్తారు భావన రూపంగా ఇది పాము అని దాన్ని పావన మీద పామనే భావన కారసేయాలనుకోండి ఇంక రాడు కనపడుతుంది మరి ఎప్పుడు కనపడుతుంది రాడు ఈ పామనే భావన పిలిచి పెట్టేసి దాకా అది సమాచారం ఇలాగంటి వికల్పములు అనేక అభ్యాసం చేసి కూర్చుంటారు ఉన్నది పరమార్థ సత్యం బ్రహ్మ దాని మీద అనేక వికల్పములను అభ్యాస చేసి జగత్తుని దర్శిస్తూ మనం ఉంటాము జగతో మూలం కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకి మూలమేమిటి ఇప్పుడు ఒక సర్పానికి మూలమేమిటి రజ్జువులో సర్పాన్ని చూసినప్పుడు సర్పానికి మూలమేమిటి రజ్జువు అదే విధంగా జగత్తుని మీరు చూస్తున్నారు బ్రహ్మ ఎందు కాబట్టి జగత్తుకి మూలము బ్రహ్మ అంటే బ్రహ్మ నుంచి జగత్తు వచ్చింది అంటే బ్రహ్మ పరిణామం చెంది జగత్తు రాలేదు బ్రహ్మ జగత్తులాగా కనబడింది బ్రహ్మ అపియర్ చేస్త జగత్ బ్రహ్మ ట్రాన్స్ఫార్మ్ చేస్ జగత్తు కాదు బ్రహ్మ అపియర్ చేస్తూ బ్రహ్మ జగత్తుగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అనుకోలేదు ఇప్పుడు ఏముంటుంది జగత్త ఉంటుంది ఇంకా బ్రహ్మండ అలాగే అది మొత్తం బ్రహ్మ ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు టూ థర్స్ ట్రాన్స్ఫార్మ్ అయిందంటే ఒకటి వన్ థర్డ్ బ్రహ్మ ఉంటుంది ఇంకా అంటే బ్రహ్మ పెద్ద మిద్దలాంటిది ఉంటే దాంట్లో టూ థర్స్ ఉండదు ఇంకా వన్ థర్డ్ ఉంటుంది అక్కడ అది గాలి తీసు వాటిని అనుసరించి గాలి తీసు ఈ పరిణామవాదం నో సెన్స్ కాబట్టి బ్రహ్మ బ్రహ్మగా ఉంటూనే జగత్తుగా కనపడుతుంది బంగారం ఖర్చు అయిపోయే నెక్లెస్ వస్తుందా బంగారం బంగారంగా ఉంటేనే నెక్లెస్ వస్తుందా బంగారం ఖర్చు అయిపోయే నెక్లెస్ వస్తే ఎవరి నెక్లెస్ పెట్టుకోరు చేయించుకోరు చేయ నెక్లెస్ బంగారం బంగారంగా ఉంటేనో నెక్లెస్ వస్తుంది అయితే ఇప్పుడు ఏం వచ్చినట్టు ఇంటికి బంగారం బంగారంగా ఉంటానో నెక్లెస్ వస్తుందంటే ఏం వచ్చినట్టు ఏం రావడం ఏంటండి అంటే మీ బంగారం అనే గారు ఇప్పుడు నెక్లెస్ అంటుంది మహాత్ములు అంతకుముందు బంగారమే అంటాడు ఇప్పుడు బంగారమే అంటాడు అంతేగా ఏమీ రాలేదు వచ్చిందని ఒక భాంతి రాదు చూసి పాము అనుకున్నప్పుడు ఏమొచ్చింది అక్కడికి ఏమీ రాలేదు సో ఉన్నది అతూలా సత్కారణా సోమ్యా ఇమావరజంగ సర్వా అదే సౌమ్య అంటే ఓ సౌమ్య స్వభావము కలవాడా అంటే ఓ ప్రసన్నమైన మనస్సు కలవాడా మనస్సు ప్రసన్నంగా ఉండాలి అప్పుడే అర్థం చేసుకోగలుగుతాం అంటే మనస్సులో లేనిపోని సందేహం వచ్చిందనుకోండి ప్రసన్నత దెబ్బతింటుంది సందేహం రాకూడదని నా కాదు మేము రావచ్చు మరి సందేహం వచ్చినప్పుడు ప్రసన్నత అయితే దెబ్బతింటుంది దాన్ని మళ్ళీ రిస్క్ చేసుకోవాలి మీరు మనస్సులో విద్య మీద ప్రేమ లేదనుకోండి సంసారం మీద ప్రేమ ఉందనుకోండి ప్రసన్నత దెబ్బతింటుంది వైరాగ్యం లేకపోతే ప్రసన్నతే ఉంటుంది వైరాగ్యం నిండా ఉండాలి వైరాగ్యం లేని వాడికి ప్రసన్నత ఉండాలి ఈ సార్ ఏ టాబ్లం వైరాగ్యం నిండా ఉండాలి సో హే సౌమ్యాన్ని పదిసార్లు అన్నాం అందుకోసం మీ మనస్సు ప్రసన్నంగా ఉంటే అర్థం అవు జాగ్రత్త ఎలా అర్థం అవుతుందండి జగత్ అనేది నిత్యా సత్ పరబ్రహ్మ దేవశక్తిను ఇది అర్థం అవ్వాలి ఎలా అర్థం అవుతుంది ఎలా ఉండాలి ఆ చెప్పి మాటలు ఎలా ఉన్నాయి ఏమైనా బుర్ర తీసంగా ఉన్నాయా ఏమైనా అనుభవం వచ్చేట్లా ఉన్నాయా మీకు ఇలా తలస్థితి చూస్తే జగత్తు కనబడుతుందా బ్రహ్మ కనబడుతుందా కాబట్టి నిండా వైరాగ్యం ఉండి ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు హే సౌమ్య ఇనాహ సర్వాళ ప్రజా అంటే ప్రజా అంటే ఇది ప్రజా ప్రకర్షణ జాయించే సో జన్మించి ప్రజలు అంటే ప్రాణులు అర్థం ఈ ప్రాణులంటే చెట్లను విదిలిపెట్టేయకూడదు చెట్లు కూడా ప్రాణులే స్థావర జంగమా లక్షణ కొన్ని కడిగే లక్షణాన్ని కలిగి ఉంటాయి లక్షణం అంటే ప్రాపర్టీ కొన్నింటికి కడిగే లక్షణం ఉంటుంది కొన్నింటికి కదలని లక్షణం ఉంటుంది స్థావర అంటే కదలవు జంగమ అంటే కదులుతాయి ఎందుకంటే వాళ్ళు మహర్షులు దే లుక్తంగా చేసి వాళ్ళు మనుషులు వేరు పశువులు వేరు పెట్టుకోలేరు ఇదంతా కలిపి ఒక సిస్టమ్ వీటిలో కదిలీ ప్రాణులు కదలని ప్రాణులు అన్ని ప్రాణులే కదిలీ ప్రాణుల వల్ల కదలని ప్రాణులు బతుకుతాయి ఎందుకంటే వీళ్ళు విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ వాటికి ప్రాణవాయువు ప్రాణవాయువు వాటి ప్రాణవాయువు మన ప్రాణవాయువు ఒకటి కాదు అవి విడిచిపెట్టే ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ వాటికి ప్రాణవాయువు సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ లేదనుకోండి అంత ఆక్సిజనే ఉందనుకోండి అప్పుడు చెట్లన్నీ పెట్టుకుంటాయి అంతా కార్బన్ డైఆక్సైడే ఉందనుకోండి ఆక్సిజన్ లేదనుకోండి అప్పుడు మనుషులు పశువులు పక్షులని చచ్చిపోతాయి అలా అవడం దే ఆర్ దేర్ వీఆర్ దేర్ స్థావర ఇది ప్రాణమే అది ప్రాణమే కాబట్టి కార్బన్ డైఆక్సైడు ప్రాణమే ఆక్సిజను ప్రాణమే మనకి అలాగని కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎక్కువ పెడితే వీరికి ఊపిరాడికి చచ్చిపోతుంది చెట్టుని ఒక ట్యూబ్లో పెట్టి ఒక గ్లాస్ డోములో పెట్టి దాని నిండా ఆక్సిజన్ నింపేసి వదిలిపెట్టేస్తే నీళ్లు పోసినా ఏం పోసినా చచ్చిపోతుంది దానికి ప్రాణం కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి థావర జంగమ వెరీ నాయస్ డిస్ట్రిప్షన్ అంటే సిస్టమేటిస్ అటువంటి సకల ప్రాణులు కూడా సత్కారణాహ మూలమంటే కారణ ఆ సత్ అంటే ఆ సత్ అంటే బ్రహ్మండదు పరమేశ్వరుడు సత్ అంటే ఈశ్వరుడు అనర్థం సో సన్మూలాహం తక్షది నిర్దేశ బ్రహ్మణ స్త్రీ విధోమత అంటాడు శ్రీకృష్ణుడు బ్రహ్మణ అంటే పరమేశ్వరులకు మూడు పేర్లు అన్నాడు ఓం సత్ సత్ మూడు పేర్లు నేను నిన్న ఒక చూసాను వెంటనే రాసుకున్నావా అనుకున్నాను కాగితమే రాసుకుంటే దృష్టాంతం చెప్పచ్చు కానీ రాసుకునేంత తీరుకోక ముందుకు వెళ్తాను ఒక బ్యానర్ ఆ బ్యానర్ ఉందంటే ఎంత అద్భుతంగా ఉన్నట్టు ఆ బ్యానరు ఒక దేవాలయం పదహారు దేవుళ్ళ పేరు రాశారు కానీ పదహారు ఎందుకంటే అంత ఎందుకండి ఏదో ఒకటో రెండో మూడో సరిపట్టచ్చు కదా పదహారు రాస్తే కానీ కాళీ దుర్గ కాళీ రాసినప్పుడు ఇంకా దుర్గ రాస్తే కాళీ ఎందుకు కాళీ దుర్గ హనుమాన్ దత్తాత్రేయ నృసింహ వల్లభ కంటిన్యూ టూ లైన్స్ పెద్ద గానం టూ లైన్స్ దేవాలయము ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యువర్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో గీతలో ఉపనిషత్తుల్లో వీ హ్యావ్ ఎ ఫ్యూ నేమ్స్ అన్నీ కూడా గుణనామాలే రూఢి నామాలు ఏం లేవు అన్ని గుణనామాలే బెస్ట్ నేమ్స్ ఏమిటంటే ఓమ్ ఆ వరస సత్ చాంద్రోజీ నేను మీద సత్ సత్ అంటే ఆత్మది బ్రహ్మది సో వండర్ ఆఫ్ నైన్ ఎగ్జిస్టింగ్ సెప్షన్లు వెరీ ప్రాక్టికల్ యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ఇది ఎవరు ఆ సత్తును మీరే అనుభవానికి ఆ సత్తులో నిలిచి ఉండొచ్చు మనసు ప్రశాంతంగా అయిపోతుంది నిన్ను నిద్రపోతున్నారంటే సత్తులో కలిసిపోతుంది ఎక్కడికో వెళ్తామని అలా అనుకోకూడదు చచ్చిపోతే ఎక్కడ ఖరికి వెళ్ళాం సత్తులో సత్తులో కడతా స్వర్గం స్వర్గం కూడా సత్తులోనే ఉండాలా మహానుభావం కారణం జరిగిన వాళ్ళు మధ్యలో అయిపోకూడదు సన్వరిసిపరచులాగా అయిపోకూడదు ఈ గోటు కారణం సత్తులోకి వెళ్తాం కాబట్టి సో సన్మూలా తర్వాత న కేవలం సన్మూలా ఇదనీ స్థితి కాలే సదాయతనా సదాశ్రయా ఏవా ఒకప్పుడు సత్తు నుంచి పుట్టు ఉండొచ్చండి ఇప్పుడు మరొకటి ఉండొచ్చు కదా ఇప్పుడు ఆశ్రయం మరొకటి ఉండొచ్చు కదా నా కేవలం సన్మూల ఏవ ఒకప్పుడు కారణం నుంచి పుట్టడం మాత్రమే కాదు నాకేం లేదా ఇదానీ ఇప్పుడు కూడా ఇప్పుడంటే ఎప్పుడండి స్థితి కాలే స్థితి కాలం పుట్టాడు గిఫ్ట్ ఏడు మనిషి ఉన్నదండి మధ్యలో ఉన్నది ఏంటి డాష్ ఉంటుంది స్థితి కాలము స్థితి కాలాన్ని ఓ డాష్ టూ చూపిస్తారు స్టోన్ మీద స్థితికాలాన్ని డాష్ చూపిస్తారు స్టోన్ కాబట్టి ఫోటోగ్రాఫ్ కింద నైన్టీన్ థర్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో ఏముంటుంది డాష్ సో అది స్థితి స్థితి అంటే వీడి స్థితి పెద్ద చెప్పుకోవటం డాష్ ఇంట్లో డాష్ ఇద్ద వ్యాడ్ తర్వాత ఎందుకంటే మిచ్చండి స్థితి మిచ్చండి మూలమ సత్యం కానీ స్థితి మిచ్చండి ఇప్పుడు మీరు పదవ తులాలు బంగారం ఉండే ఏ రూపంలో ఉన్నది అది ఎప్పుడు ఏ రూపంలోకి వచ్చింది ఇప్పుడు ఏ రూపంలోకి మారింది రేపు పొద్దున్న వల్ల ఇంకేం మారుతుంది హూ క్యాన్స్ అంత ఆర్పిస్తే అల్టిమేట్లీ యూఆర్ యు ఆర్ హ్యాంగ్ టెంట్రోల్ ఆఫ్ గోల్డ్ దట్ ఇ లోన్ మ్యాటర్ ఎనీ వెరీ సో ఇదానీ స్థితి కాలే సదాయతనాహ మంత్రంలో ఉన్న మాత్రం సదాయతనాహ ఆశ్రయము సో సదాశ్రయ ఇప్పుడు కూడా మనం సత్తు ఆశ్రయమును కలిగి ఉన్నాము అంచేతనే మీరు సత్తులో ప్రవేశించినప్పుడు సత్తులో విలీనం అయిపోయినప్పుడు మీకు మంచి ఎనర్జీ వచ్చేస్తుంది విశ్రాంతి లభిస్తుంది ఎందుకంటే మీ మూడవ సత్ మీ ఆశ్రయము సత్ నహి మృదమనాశ్రితాదే సత్వం స్థితి మృత్తుని ఆశ్రయించి ఉంటుందా ఘటము లేక మృత్యుని ఉంటుంటే మట్టిక మట్టి మట్టిని ఆశ్రయించి ఉంటుందా లేకపోతే మట్టిని ఆశ్రయించకుండా ఉంటుందా మట్టిని ఆశ్రయించకుండగా ఘటమునకు పుట్టుకాలేదు ఉనికి కూడా లేదు సత్వం అంటే స్థితి సో ఇది లేదు అది సత్వం అంటే ఉనికి స్థితి అంటే స్థిరంగా నిలిచి ఉండుట ఆ ఉనికి కొంచెం దృఢంగా ఉండటం వాటవ వేయు కాలేదు కాబట్టి మట్టి లేకుండగా ఘటము శరావము మొదలైన వాటికి ఉక్కుగా లేదు మనుగడ లేదు మనుగడ తెలుగు పదాలు చాలా అందంగా ఉంటాయి సంస్కృతంలోనూ ఇంగ్లీష్లోనూ ఎలాగైతే కొన్ని పదాలని మార్చడం కుదరదో తెలుగులో కూడా కొన్ని పదాలని ఇంకా మార్చడం కుదరదు ఆ పదమే వేసుకుంటూ ఉండాలి ఎన్నిసార్లు చెప్పినా ఆ పదమే ఉంటూ మనుగడ చక్కటి పదం కాబట్టి అలాగే ఈ ప్రాణులన్నీ కూడా సత్తుని ఆశ్రయించే ఉన్నాయి సత్తు కాకుండా ఎక్కడ కుండ పొదల కొట్టారనుకోండి కుండ పొలగొడతారు ఎన్ని సింబాల్ మనిషి చచ్చిపోయినప్పుడు కుండ పొగల కొడతారు కిక్కి దక్కని ఇంగ్లీష్లో ఉంటాయి దానికి ఎందుకు వెళ్ళాలో అవి తెలియదు కాదు మరో దగ్గర అయితే ఆ రుచివల్లో కుండ పొలగొడతాం కుండ పొగల కొడితే కుండలో ఉన్న మహాకాశంలో కలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళి మహాకాశంలో కలుస్తుంది ఎక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి మహాకాశంలో కలిసిపోతుంది కొత్తగా కలవాల్సింది కూడా ఏం లేదు అసలు మహాకాశంలోనే ఉంది వీడి పరిస్థితి అంటే ఇది చెప్పండి మీరు ఎవరికైనా ఈ సత్యాన్ని చెప్పండి చప్పతప్పగా ఉంటుంది ఈ సత్యం దీంట్లో ఏమీ ఇంట్రెస్ట్ లేదు ఎక్సైట్మెంట్ లేదు మిస్టరీ లేదు మెరక్కి లేదు అలా కాకుండా చచ్చిపోయిన తర్వాత చాలా నా తోటకి వెళ్లేదు మీకు సందర్భం ఉంది అలా వెళ్లాలంటే కొంచెం పుష్ చేసి ఇది ఉంటుంది అది నేను చేస్తానని చెప్పండి మీరు వెంట వెంటనే వాడు చెప్తూ చేస్తాను గత నేను ఇప్పుడు కనుక ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే గత సంవత్సరంలో చచ్చిపోయిన వాళ్ళందరినీ ఎక్కడన్నా కూడా వలయస పట్టుకుని నేను స్వర్గానికి పంపిస్తాను అని కనుక నేను స్టేట్మెంట్ ఇస్తే మీకు పాఠం చెప్పడానికి టైం ఉండదు ఇంకా ఆ తనవి చూస్తూ ఉండాలి ఎందుకంటే సంవత్సర కాలంలో మరణించిన బంధువు ప్రీతి ఉంటుంది కదా వాళ్ళందరూ వచ్చేసి స్వామిజీ మా అమ్మాయి పోయి ఇప్పుడు పోయింది మా అబ్బాయికి పోయాడు లేకపోతే మా తండ్రి పోయాడు మా తల్లి పోయాడు మా సోదరుడు పోయాడు రెండు రకాలు ఉంటాయి కదండి వాళ్ళందరూ వచ్చేసి మీరు స్వర్గానికి పంపించండి నా దగ్గర నేను అపాయింట్మెంట్కి టైం కొడకల్ అప్లై అతూలత్వా సభాయతనం జాతాంతా సదాతనా ప్రజా గతము మొదలైన వాటికి మృత్యలాగో సకల ప్రాణులకు కూడా సతే మూలముగా ఉన్నది గనుక ఆ సతే ఆశ్రయం కూడా అవుతుంది సత్ ఆయతనం యాశాంత సదాయతనా బహువిహీనమాస్తుంది సత్ ఆశ్రయముగా కలిగినవి ఈ ప్రాణులు మరి అంతంలో పుట్టింది అంటే గిట్లుతుంది కదా గిట్టినప్పుడు ఎక్కడికి వెళ్తుంది జస్ట్ నిమ్ ఐడియా అంతే చాష్టా బహుంగి చూడండి యాశాంతా సతిష్టా అది బహుంగి సమాసం ఉంది అక్కడంతా ఆ ప్రతిష్టా అంతే ఏంటో చెప్తున్నారు లయ సమాప్తి అవసానం పరిశేషి ప్రతిష్ట అంటే అర్థం చెప్పదండి అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రతిష్ట అంటే లయ నాటి కంప్లీట్ చెప్పదలుచుకున్నంత చెప్పడం అవలేదము కాబట్టి సంప్రాప్తి సమాప్తి అవసానం అన్నదాన్ని పరిశేష నాలుగు పదాలు చెప్తే ఆయన తృప్తి కలిగింది అది ప్రతిష్ట అనే పదానికి అర్థం ప్రతిష్ట అంటే తెలుగు ప్రతిష్ట కాదు తెలుగులో ప్రతిష్ట అంటే ఒక అర్థం నేను తెలిసే సంస్కృతంలో ప్రతిష్ట అంటే అర్థం నాకు తెలిసినంతవరకు ఎక్కడా లేదు పేరు తెలుగులో ప్రతిష్ట అంటే ఏంటి ఫేమ్ముండే ప్రతిష్ఠించడం సరే ప్రతిష్ట అంటే ఏంటి ప్రతిష్ట అంటే పేరు ఫేమ్ అండి పేరు ప్రతిష్ట అంటారు పేరు తెలుగు అర్థం అదే కదా ప్రతిష్ఠించడం ఉంది సరే ప్రతిష్ట అంటే తెలుగులో అర్థం ఏమిటి సంస్కృతంలో అర్థం లేదు సంస్కృతంలో అర్థం ఏంటంటే ప్రతిష్ట అంటే దానిలో నిలబడి ఉండుట దానిలో విలీనమగుట ప్రతి ప్రతి అంటే రివర్స్ పిచ్చర్ ప్రతి పశ్చాత్ సో నుంచి బయటకు మళ్ళీ దాంట్లో వెళ్ళిపోడం వెళ్ళిపోయి దాంట్లో ఉండిపోవడం ప్రతిష్ట తర్వాత ప్రతిష్టా శబ్దానికి సంస్కృతంలో ఇంకో అర్థం ఏమడతారంటే నెలకడ స్థిరత్వము అని అంతేగాని ఫేమ్ అనే అర్థం లేదు ఫేమ్ అనే అర్థం సో వెరీ ఇంట్రెస్టింగ్ తెలియవో వస్తూ ఉంటాయి అర్థార్థం వాడుకొని బట్టి కాబట్టి మీరు తెలుసుకోవడం అవసరం అందుకోసం చెప్పాను సో అంతేకా సత్ప్రతిష్టా అంటే సదేవ ప్రతిష్టంతా సత్తు మాత్రమే ప్రతిష్టగా గలవి ప్రాణులన్నిటికీ సత్తే ప్రతిష్ట అంటే ప్రతిష్ట అంటే లయ అశ్విన్కి లయ దానిలో వెళ్లి విలీనమయ్యి దానికి ప్రతిష్టాని పేరు అంటే సత్తులో వెళ్లి విలీనమవుతారు సమాప్తి సమ్యక్ ఆప్తి సమాప్తి చక్కగా వెళ్లి దేనిలో దేనిని పొందుతాయి సత్ చక్కగా వెళ్లి సత్తుని పొందుతాయి సకల ప్రాణులు కూడా అవసానం ఒక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కమ్స్ టు అన్ అండ్ అవసానం అంటే కూడా అవసీయతే అశ్మిన్కి దానిలో విలీనం అయిపోతుంది అని అర్థం తర్వాత పరిశేష అవసానం అంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్ సీజెస్ టు ఎగ్జిస్ట్ యాజ్ అెక్లెస్ ఇట్ సీజెస్ టు ఎగ్జిస్ట్ ఎప్పుడు ఆ నెక్లెస్ రూపము దాంట్లో కరిగిపోవాలి దేంట్లో కరిగిపోతుంది బంగారంలో జరిగిపోతుంది అదే అవసానం దెన్ పరిశేష యాజ్ అన్ ఇండివిజువల్ అది ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇంకా మిగిలిదేటి ఇప్పుడు నెక్లెస్ అనేది నామరూపాలు లేకుండా పోతే మిగిలిన ఏంటి మంద సో ఒక జీవుడు ది సోకాల్డ్ ఇండివిజువల్ వాడు లేకుండా అయిపోయాడు అనుకోండి లేకుండా లేదు లేదండి అని అంటాం కదా అప్పుడు ఇంకేం మిగులుతుంది సతి నిజ్ఞ కొండ బలవడితే ఏం మిగులుతుంది ఆకాశం అంటే సత్ప్రతిష్టా అంటే మరి జీవలక్షణం ఇండివిజ్యువల్ అని మీరంటే దానికి ఒక రియాలిటీని మనం ఇచ్చుకున్నట్లయితే ఆ ఇండివిజువల్ గోస్ట్ హీరో దే సెపరేట్ టాపిక్ అల్టిమేట్ రియాలిటీలో దట్ టాపిక్ హ్యాస్ నో రెవరెన్స్ మీరు అల్టిమేట్ రియాలిటీ నుంచి కిందకి దిగేసి వచ్చేస్తే దట్ ఈస్ టూ హెవీ ఫరాస్ అని అనుకున్న కిందకు వచ్చేస్తే సో యూ హ్యావ్ మూమెంట్ ఆఫ్ జీవా ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆ టఫ్ ఉంటాం అండి మామూలుగా ఇదంతా కూడా దీంట్లో భాగం ఒక ఆయన నన్ను అడిగారు అండ్ వీఆర్ సత్ వీఆర్ బ్రహ్మన్ వికేంద్రం బ్రహ్మన్ so go back to brahman and then man gachipaindraru sanghan kalta do narakan kalta do why all this anadi ind me nam yes why all this this is not necessary kanu mari mari hindu kala a vipasam kada untaru this is a bombardment man digestion kada meeku digestion meeku digestion so idon bother about it. you don't but say you need not bother about it. మీరు ఈ మాటలు వెళ్ళి ఎక్కడైనా ఒక లోవర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఒక అనదర్ సెట్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ లో మీరు మాటలు చెప్తే దేవంటి క్లిక్ చేయాలి సార్ అక్కడ సందర్భం ఇక్కడ సందర్భం ఇది దిస్ ఈజ్ అవర్ ఇల్స్ తర్వాత శ్లోకం మంత్రము అట్రై తురుషి నామాటేయతే గోనాయ పురుషనాయత్తేజ ఆచే ఉదమ్యే త్రైతదేవాతి శూమ్య విజారీ నేదమూలం భవిష్యత ఆత్ అట అంటే ఇప్పుడు అంటే అతని ముందు చెప్పడం అయిపోయింది ఇది అన్నము అన్నముతో ప్రారంభించి చెప్పేసాం అన్నం మూలం అప్పులని అనే అప్పుల నుంచి తేజస్సు తేజస్సు నుంచి సత్తు దగ్గరికి వెళ్ళిపోయాం ఇప్పుడు అప్పుల దగ్గరికి రండి అంటే అప్పుల నుంచి తేజస్సు తేజస్సు దగ్గర నుంచి సత్ అప్పుడు తేజస్సు దగ్గరికి రండి తేజస్సు నుంచి సత్ మొత్తానికి సత్తులో నిలబెట్టండి అది ప్రణాళిక ఉపనిషత్తు బోధించే పద్ధతి అలా ఉంటుంది కొంత రిపేషన్ ఉంటుంది అట్లా ఇప్పుడు ఎత్ర అంటే ఎస్మిన్ కాలే ఏ కాలము ముందైతే ఏత ఈ విధంగా ఎతటి క్రియా విశేషణం పురుష అంటే వ్యక్తి పిపాసతి మీరు త్రాగాలని కోరుతున్నాను అంటే దాహంగా ఉన్నాడు దాహంగా ఉంది అంటే ఎంతసేపు దాహంగా ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి సరే గివన్ లెంత్ ఆఫ్ టైం వారొక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది అది ఒక నిమిషం అవ్వచ్చు ఐదు నిమిషాలు అవ్వచ్చు ముందు రాగానే ఎండలో వచ్చాడు రాగానే ఆయన కులాసాన మీ అబ్బాయిలా ఉన్నాడు మీ అమ్మాయిలా ఉన్నాడు అని అడుగుతారా మంచినీళ్ళు ఇస్తారా మంచినీళ్ళు ఇస్తా మంచినీళ్ళు తాగేసిన తర్వాత అతను కూర్చున్న తర్వాత ఆ నీళ్ళు తాగేది పాటుగా ఆ నామాల నుంచి బయటపడ్డాడన్న తర్వాత మిగతా ఫాదర్ నామా ఉన్నప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అని బ్రదర్ నామా ఉన్నప్పుడు మీరు మీ తమ్ముడు ఉన్నాడు అనగా పిపాసతి నామ ఉన్నప్పుడు ఏమీ అడగకూడదు మంచి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి పిపాసతినామ అదే పేరు గుణనామం ఫాదర్ ఫాదర్ గుణనామం కాలేదు ఫాదర్ గుణనామే మదర్ అసే ఒక గుణాన్ని బట్టి కదండి ఒక లక్షణాన్ని బట్టి మరి పిపాసతి ఇది ఈ లక్షణం ఉంది మరి సంతాయం తీసిదే మేమేం పర్మనెంట్ గా పెట్టలేదు పేరు ఆ సంతాయికే పెట్టాము అంటే పిపాసతి నామ ఆ పేరు పెట్టాం సరే ఇప్పుడు చిన్న అన్నాన్ని అప్పులు ముందుకు తీసుకుపోతాయి రసభావంలోకి మరి త్రాగిన నీటిని ప్రాణశక్తి దాకా పట్టుకెళ్ళాలి అపమయ ప్రాణ అలా తీసుకెళ్ళిది ఏమిటి అప్పులు అన్నాన్ని అప్పులు తీసుకెళ్తే అప్పులని ఏమిటి తీసుకెళ్తాయి తేజ తేజస్సు సో శరీరంలో ఉష్ణం ఉంటుంది కదండి ఆ ఉష్ణము తేజస్సు ఏవో తత్తన్నయ్యత మరి త్రాగిన నీటిని ముందుకు తీసుకెళ్లిపోతుంది ముందుకు తీసుకెళ్ళిపోవడం అంటే ప్రాణశక్తిలోకి తీసుకెళ్లిపోతుంది శరీరంలోకి అబ్జాబ్ చేసుకోవడం ప్రాణశక్తి కష్టకాలంలో చెప్తారు ఇది తీసుకుపోవడం ఎలాగంటే తదు గోవుల్ తోలికెళ్తా చూడండి అలాగా మీరు చూసే చూస్తా అంటే అశ్వనాయ పురుష నాయ ఇవం అంటే ఇప్పుడు అలాగే ఈ ఈ తేజస్సు గురించి మనం ఏమని చెప్పొచ్చంటే ఉదన్య అని చెప్పచ్చు ఉదన్యం ఉదన్ ఆయమని చెప్ప ఉదా అంటే నీళ్ళు ఉదన్ ఆయమని చెప్పాలి కదండి ఉదన్యము ఉన్నది ఏంటి ఆకార లోపం అవుతుంది అదే వ్యాపారం లేదు ఆకారానికి లోపం చెప్తాం చెప్పేప్పుడు ఏమవుతుంది కాబట్టి తేజస్సుకి మనం పేరు ఏమని ఉదన్యా అని పేరు కాబట్టి ఈ విధంగా ఈ అప్పులకి మూలం తేజస్సు ఆ తేజస్సుకి మూలము ఆ సని తెలుసుకో ఎందుకంటే ఈ అప్పులకి మూలం ఉండకుండా ఉండదు అదే స్వయం భూమి కాదు అప్పులు స్వయం భూమి కాదు తేజస్సు కూడా స్వయం భూము కాదు స్వయం అంటే ఏంటి స్వయం భవతి ఇది పద స్వయంగా ఉంటుంది కదా ఇంకో దాని ద్వారా ఉంటాయి ఇది స్వయంగా ఉంటుంది నెక్లెస్ స్వయం కాదు బంగారం స్వయం అలాగ సో ఈ వివరణ శంకరులు చెప్తారు చూద్దాము అతేదాని అక్షంగేణో మూల సార్య ఇచ్చాహ అన్నాన్ని మూలంగా చేసుకుని సత్ సారీ అన్నాన్ని సృంగంగా సత్ మూలము అని చెప్పారుగా ఇప్పుడు ఇంక చెప్పాల్సింది మిగిలింది ఏముంది అప్పుడు సృంగంగా పట్టుకుని సత్ మూలమని చెప్పాలా చెప్పాలి సో అత ఇదాని అప్శృంగ ద్వారేన అప్పులు నీళ్లు నీళ్ళనే శృంగం ద్వారా మూలస్య సత అనుగమ అనుగమ అంటే బోధ బోధ పిలుపుడు జీవిత సో సత్ మూలము అని బోధించాలి అన్నం శృంగమని సత్ మూలం బోధించినట్టుగానే అప్పులు శృంగమనే ద్వారా సత్ మూలము బోధించాలి అందుకోసం మంత్రం వస్తోంది ఇది అవతార ఉండాలి ఇత్యాహ ఈ వాక్యం ఉండాలి అధికారిక అయితే బాగుంటుంది అదేవాళ్ళు కల్పేశాడు పోలండి ఎత్ర ఎస్మిన్ కాలేతన్నామాషుషా పాటుమితీతి పురుషో ఏతత్తు నామా కలపాలి నేను ఇందాక ఏతత్తుని వేరే తెచ్చాను ఏతత్తుని పురుషాలో కలుపకూడదు ఏతత్ పురుష ఉంటుంది ఏతత్తు అపోసరే పురుష పుణ్యంగా అలా కలపకూడదు గట్టి లేకపోతే ఆలోచిద్దాం వీరేనందరూ అలా కలుపుకూడదు ఏతత్తు వెళ్ళి పురుష అలా పడదాం పురుషా ఏం చెప్పాలి ఏష అనాలి ఏషపురుష నాట ఏతత్ పురుష నామాత్ కు ఏతత్నామ పురుష ఏతన్నామభవతి పురుషుడు ఈ పేరు గలవాడవుతాడు ఏ కాలంలో అయితే సమానం ఉంటుందని కాదు ఏదో ఒక కాలంలో ఈ పేరు గెలవ ఏపన్నా ఏంటంటే ఆ పేరు కృపాసతి అది పేరు ఆ పేరు ఎందుకు వచ్చింది నీరు ప్రాగుదామని పేరుకున్నాడు కాబట్టి కృపాసతి అభ్యాసం వస్తుందండి ఏకాదే ద్వేప్రసమస్య అదా అదే అద్వితీయస్య అనే అభ్యాసం వస్తుంది పా పావుతుంది ఆ ఆగి ఈ వస్తుంది త్రిపాస అలా వచ్చింది సో త్రిపాసతి పాతు పురుషోభవతి ఓకే అశిషిషీ పివతే గౌణమేవనామీ అశిష్యతి అని పేరు పెట్టాం అశిషిషతి నామ అంటే కినగోరుతున్నాడు ఇవన్నీ గౌణనామాలు స్వతికి నామా కూడా చెప్పాం కదా అలాగే ఇది కూడా గుణాన్ని బట్టి వచ్చినటువంటి నామము గుణము అంటే స్టేటస్ ఆ టైంలో ఆ గుణం ఉంటుంది వాళ్ళు ఆ లక్షణం ఉంటుంది మీరు తాగా అప్పుడు కనుక వెళ్ళి మీరు మాట్లాడినా కోపడతాడు కూడా మధ్యం చేసేటప్పుడు మాట్లాడతాను పికాసకు నామా అది అయిపోతాడు ఆ లక్షణం అలా ఉంటుందంటే ద్రవీకృత అసితస్యాన్నేత్రియ ఆపహ అన్న శృంగం దేహం ప్రేదయంత్యిథిలి కుల్లు అబ్బాహుల్యాత్ తేజసాంతేమంటే అప్పులు అన్నం ఉంటే సరిపూడదు తేజస్సు కూడా ఉండాలి తేజస్సు లేకపోతే అసలు దేహం నిలబడగలుగుతున్నారు నాకు ఏదో ఒక లాడి పుచ్చుకొస్తున్నారు కదా చూడండి ఇప్పుడు మట్టుంది కొండ చేయాలి మట్టి ఉండి కొండ చేసేస్తారా పొడిగా ఉంటే కొండ చేసేస్తారా చేయలేదు ఆ కుండ ఏం చేయాలి కొండ చేయాలంటే కొంచెం అప్పులు ఉండాలి సరే మట్టిలో అప్పులు వేశారు అప్పులు వేసినప్పుడు మళ్ళీ ఆ అప్పులు ఎండిపోతూ ఉండాలండి లేకపోతే కొండ ఉండదు అప్పులు ఎండలేదు అనుకోండి పైగా మీరు వేసిన అప్పులు వేసినట్టుగానే ఉన్నాయనుకోండి ఇంకా కొత్త అప్పులు వేశారు అనుకోండి అక్కడ ఏమవుతుంది కొండ ఏమవుతుంది అది శిక్షణ అన్నాన్ని నడిపించే అప్పులైతే అప్పులను శోషింపజేసేది తేజస్సు సో ద్రవీకృత అశితస్య అన్నస్య నేత్రియ ఆపహ వీళ్ళు తినబడిన అన్నాన్ని ద్రవీకృతం చేసి ముందుకు తోసుకుపోతాయి ఈ అప్పులు ముందుకు తోసుకుపోతాయంటే రసభావంలోకి పట్టుకెళ్తాయని మీకు నుంచి పట్టుకు వస్తాయని మాత్రమే కాదు రసభావంలోకి తీసుకెళ్తాయి అవి ఏం చేస్తాయంటే అన్న దేహం క్లేదయంత్య అన్నము నుంచి నిర్మాణమైన దేహం ఇది అన్నం యొక్క సుంగమైన దేహము దీన్ని క్లేదనం చేస్తారు క్లేదనం అంటే ఏమిటండే క్లేదనం అంటే ఏంటి చెప్తా చూడండి ఇప్పుడు మీరు పచ్చి కొండని నీళ్ళలో వేశారనుకోండి ఏమవుతుంది అది అలా విరిగిపోతుంది దాన్నే క్లేదనం అంటారు గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అంటే దేహాన్ని కనుక ఎక్కువ నీళ్ళలో పారేశారనుకోండి ఏమవుతుంది ఉబ్బుతుండే ఇందుకని ఎందుకు నుబ్బుతుంది కేద ఎంత విడిపోయి ఉబ్బుతుంది కానీ ఆత్మ అలా అవదు అని అక్కడ గీతలో చెప్పిన మాట కాబట్టి ఈ దేహంలో మీరు నీళ్లు అలా పోషిస్తూ ఉంటే ఆ రెండు అణువుల మధ్యన నీరు ప్రవేశించేసి అలా ఉబ్బుతుంది ఇప్పుడు మీరు ఒక కేజీ పిండి తీసుకుని నానబెట్టారనుకోండి లేదా కేజీ మినువులు నానబెట్టారనుకోండి ఎంత అవుతుంది మినువులు ఇంత అవుతుంది ఉబ్బితే బాగా వాల్యూ జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆపహ కాబట్టి అలా అయిపోయి ఉండేది దేహం ఆ వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా అలా పోస్తూ ఉంటే ఆ నీళ్ళు అలాగా ఉద్ ఉగ్గిపోయి ఉండేది దేహం అలా దేహం విడిపోకుండా ఇగ్గోకుండగా ఉబ్బిందనుకోండి ఏమవుతుంది శిథిలీ కుర్యూహు శిథిలమైపోయి ముక్క మొక్కలైపోయి విడిపోయి పడిపోతుంది దేహం అలా అవ్వకుండా ఎందుకని ఎందుకు పడిపోతుంది అబ్బాహుల్యాత్ శిథిలీ కుర్యూహు అప్పుడు ఎక్కువైపోయి శిథిలం అయిపోయి ఎప్పుడు శోష్యే తేజస్సు చేత జలములు ఎప్పటికప్పటికి ఎండింప చేయబడతాయి శోషణము చేయబడతాయి అలా చేయబడకపోతే ఈ ఈ దేహము శిథిలమైపోయింది అందుకే కొండను ఎండలో పెడతారు ఎండలో పెడితే ఎలాగంటే నీళ్లు కావాలని పోసారు కదా ఆ పోసిన నీళ్ళన్ని ఎగిరిపోతాయి ఎండలో పెడితే ఎలాగంటే కూడా ఎగిరిపోవాలి అదే అవి ఎగిరిపోతే కొండ ఊడిపోతుంది కాబట్టి తేజస్థాపని చేస్తుంది అని అలాగే తేజోబన్నముల రూపంగా నిరూపిస్తారు అధ్యాత్మాన్ని అంటే దేహం మీద ప్రేమ తగ్గాలి దేహం మీద ప్రేమ అంటే అభిమానం తగ్గాలి దేహాన్ని ఎంతసేపు కుండలా చూడడం నేర్చుకోవాలి కుండలాగా కట్టేలాగా దాన్ని కట్టే అని దాన్ని కట్టే కట్ట ఉండాలి దేహము దేహము దేహము అయితే హార్ట్ లివర్ హార్ట్ అంటే ఏ మహాభాగ్యండి కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంటే పెద్ద బెంచ్ వేసి ఉంటుంది అని కూర్చోవాలి వెళ్ళి మేము అవుట్ పేషెంట్ అని చెప్పిదే హార్ట్ హార్ట్ అదే అవుతుంది సరే తప్పనిసరి అయితే వెళ్ళి కూర్చుంటా ఏమైంది హార్ట్ లేదు లివరు లేదు కట్టే అంతే కబీర్ దాస పాత భాష నాకు పాట తెలుగులో దాని తాత్పర్యం చెప్పేస్తున్నాను వీడు పుట్టినప్పుడు వీడు కట్టెని గుర్తు చేస్తారు అంతేంటే కట్టెతో చేసినటువంటి దాంట్లో వస్తారు ఏంటి ఇయ్యాల కట్టెతో చేసిన ఇయ్యాల్లో పడకబడతారు ఎందుకని నువ్వు కట్టే దేహము కట్టేదా నాయనా అని చెప్పడం కోసం ఆ తర్వాత వీడు నడక నేర్చుకునేప్పుడు కట్టెతో చేసిన మూడు చక్రాల బండి ఇస్తారు కట్టెతో పూర్వం వాళ్ళు చేసి కత్తి చక్రాలు కూడా కట్టే అలాంటి బంధించి ఈ కట్టెతోటి ఈ కట్టె ఆ కట్టెతో నడక నేర్చుకుంటుంది వీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత పెద్ద మధ్యలో కూడా వెళ్ళిపోయాడు ఆయన కొంచెం పెద్ద వయసు మీకు నేను వచ్చిన తర్వాత ఈ కట్టెకి తోడుగా ఇంకో కట్టె పట్టుకుంటాడు కట్టె పట్టుకు వెళిస్తాడు తర్వాత అది మంచం కట్టెతో చేసిన మంచం మీద ఈ కట్టెని పడుకోబెడుతూ ఉంటాడు మధ్య ఆ తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత కట్టె పట్టుకుని నడుస్తారు చచ్చిపోయిన తర్వాత రెండు కట్టెలు ఇచ్చి పెట్టి నాలుగు కట్టెలు ఇటు వేసి ఆ కట్టెలు వేసి కడతారు తర్వాత శజాలి తీసుకెళ్లి కట్టెల మీద ఈ కట్టెని పెట్టి కాలుస్తారు కాల్చేప్పుడు కడపడానికి కట్టెని వాడతారు అని కది కాబట్టి ఇదంతా కట్టే కట్టె కింద చూడాలి తేజోబండాలుగా చూడాలి కానీ ఇంకో రకంగా చూడకూడదు అసలు ఆ దృష్టి ఉండకూడదు కట్టే మీరు ఆహారం వేస్తూ ఉండాలి మెషిన్గా ఆహారం వేస్తూ ఉండాలి నీళ్లు పోస్తూ ఉండాలి సో దేహాభిమానాన్ని విడిచి ఈశ్వరుని స్మరిస్తూ బతకాలి అది వేదాంతంగా తక్షణం అనేదే సో ఏది తేజస్ అశోతుంటే తేజస్సు కనుక ఎండింపచేయకపోతే ఈ ఈ దేహం శిథిలమైతే ఉడిపోయి విడిపోయింది అలా అవట్లేదు నితరాంచ తేజసోష్యమానాశు అప్సు తేజస్సు చేత అప్పులు నిరంతరముగా శోషింపబడుతూ ఉంటాయి నిరంతరంగా శోషింపలేదనుకోండి అప్పుడు మీకు దేహము నిలబడదు అలా శోషించినప్పుడు అది దేహభావేన పరిణమమానాసు అంటున్నారు అప్పుడు అప్పులు కూడా దేహభావంలోకి మారుతారు ఇప్పుడు దోశ తయారు చేస్తారు దోశ తయారు చేసేప్పుడు పిండి నీళ్లు ఉంటాయి పిండి నీళ్లు నూనె మూడు కలిపిస్తే దోశ అయిపోతుందండి తేజెస్ తేజీ ఎందుకంటే తేజస్తు వల్లదే ఒకసేపు తేజస్తుండగా పిండి నీళ్లు పోయి దాంట్లో రెండు గంజాలు నూరు గంజలు దాని ఇవి పై టు టైం టైం సేవ అవి పని డూద బట్ ఇవి ఎలా దూదీ తేజస్సు పెడితే తేజస్సు పెడితే ఏమవుతుంది ఈ వేసిన నీళ్ళు నీళ్ళు ఏమంటే శోషితమయ్యి దే గట్ సమాఫ్ సిటీ దేశ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇది రిటైన్ ఉంది ఆ దేశంలో రిటైర్న్ అవుతుంది ఆయిల్ ఇది రిటైర్ అయింది అన్నా యూ హ్యావ్ దేశం అది తేజస్సులో ఏముందండి తేజస్సు చేతనే ఆ షేప్ వస్తుంది అలాగే ఈ దేహం కూడాను అదే అంటారు దేహభావేన పరిణమమానాసు సో త్రాగిన నీళ్లు శేషం అయిపోతూ ఉంటాయి శోషణమైతే దేహం దేహంగా వాడిపోతూ ఉంటాయి దేహంలో పాత్ర అయిపోతూ అవ్వాలి శోషణం అయితేనే దేహంలో పాత్ర అవుతాయి శోషణం కాలేదనుకోండి దేహంలో ఉండే బయటికి పోవు దేహము శిథిలం అప్పుడు ఏమవుతుందంటే ఈయన ఏమంటున్నారంటే అప్పుడు వీడికి దాహం వేస్తుంది అంటున్నారు బాడీ డిహైడ్రేట్ అయితే దాహంగా వేస్తుందని బతి ఘాటికి ఇస్తే పాతినిచ్చా పురుషస్ అప్పుడు ఈ తాగిన నేళ్లని తేజస్సు శోషింపజేసి దేహాకారంగా మార్చేస్తూ ఉంటుంది మార్చేస్తుంటే అప్పుడు ఆ పరిణామాన్ని అనుసరించి నీళ్ల వాల్యూమ్ తగ్గిపోతుంది లేకపోతే నీళ్లు తగ్గితే అప్పుడే త్రీ ఫోర్స్ వాటర్ ఈ సుశోషితమైపోయింది అప్పుడు మళ్లీ పాటునిచ్చా జాగితే ఇంకా నీళ్లు తాగాలనే దయలుదేరుతుంది కోరిక అతి సహజమైన అర్జీ ఇచ్ఛ కామన కాదు ఇదే కామన ఏం కాదు అది బయలుదేరినప్పుడు ఆ వ్యక్తికి మనం పేరు పెట్టేస్తాం ఏమని త్రిపా నామా అదే ఆ విషయాన్ని శృతి ఇక్కడ మంత్రంలో చాలా క్లుప్తంగా చెప్పేసింది శృతి క్లుప్తంగా చెప్పిన దాన్ని శంకరులు విస్తారంగా వివరించి ఆ సైంటిఫిక్ జ్ఞానం ఉందంటారా లేదంటారా ఎంత అవసరమో ఉంటుండే సో మెటాబాలిక్ ప్రాసెస్ క్రప్స్ సైకులు ఈ సైకులు ఆ సైకులు ఇవన్నీ బట్ ఓవరాల్ అస్టనుషియల్ ఇట్ ఈస్ టేకన్ కేర్ ఆఫ్ ఆయనకు ఎంతసేపు తేజోబంధములే కనపడతాయి ఆ తేజోబంధముల స్ట్రక్చర్ లో దాన్ని పెడతారు తీసుకు అబాది సారీ తేనైవ కాదు తేజ ఏ తేజీ అబాదిశోషేహగత ప్రాణ భావే పరిణమయతి అది సో తేజ ఏ ఈ పరిణంపనీ చేసేది తేజస్సు మాత్రమే తదా అప్పుడు తత్తం అబాది అప్పుడు అంటే వాడు కృపాసతి నామా వచ్చిందిగా పేరు వచ్చింది కృపాసతి అప్పుడు అప్పుడు వాడు ఏం చేస్తాడు తాగుతాడు ఏం తాగుతాడు అప్పు తాగుతాడు శంకర్లు అంటున్నారు అబాది అంటున్నారు అప్పు ఆయనకి తెలుసు సమాచారం అప్పు ఒక్కటే తగ్గుతాడు మజీద్ అవుతాడు వెనుగు తాగుతాడు జ్యూస్ తాగుతాడు ఇవేవా తాగుతాడు అప్పు ఉంటుంది అబాది ఆది శబ్దాన్ని ప్రయోగించాడు ఈ ఆది ఏదో అర్థం చెప్తా అర్థం అంటే నేను చెప్పిన అర్థాలే సో అబాదులను త్రాగినప్పుడు శోష ఆ త్రాగిన అబాధులని తేజస్సు శోషింపజేస్తుంది శోషింపజేస్తే ఏమవుతుంది ఎలాగైతే దోషలో వేసిన నీళ్లు పిండిలో వేసిన నీళ్లు దోషలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది అదేవిధంగా దేహగత లోహిత ప్రాణభావేన ఇంతకు ముందు వచ్చింది దీంట్లో ఏమన్నా స్థూల భాగం బయటపోతుంది మధ్యమ భాగము లోహితము అంటే రక్తం సూక్ష్మభాగము ప్రాణమవుతుంది క్విషంగా అపమయ ప్రాణ కాబట్టి లోహిత ప్రాణభావంగా మారిపోతుంది అన్నమా ఈ అప్పులను ఆ విధంగా మార్చబడతాయి తేజస్సు చేత మార్చబడతాయి నయతే పరిణమయతే కాబట్టి ఇప్పుడు తేజస్సుకు మనం పేరు పెట్టచ్చు గోనాయ శ్వనాయ అలాగా అదే చేస్తున్నారు గోనాయ ఇత్యాది సమానం లోకంలో ఎలాగైతే గోనాయ గోవుని ముందుకు తీసుకువెళ్తాడు అశ్వనాయ పురుషనాయ ఇత్యాది సమానం ఇంతకుముందు వచ్చినట్టే అది అదేవిధంగా లోకంలో ఏమని చెప్తున్నారంటే తేజ ఉదన్యం ఇది ఆచష్ట సో లోకంలో జనులు శ్రీకృష్ణుని ఉదన్యం అని వర్ణిస్తున్నారు అలా ఉంది ఆ పేరు ఉదన్యం ఎందుకని ఉదకం నయతి ఉదకం నయతి ఇది ఉదన్యం ఉదక నయం కాపీసేయండి ఉదాహరణ ఉదకం అన్నా ఉంటాయి కాపీసే కాగి ప్రత్యయం ఉద నయం కాపీ చేయండి ఉదన్యం అదే అంటున్నారు ఆయన ఉదన్యతే త్రా పూర్వత్ ఇప్పుడు అశనాయా అన్న తోట అశనా అని చెప్పారు ఛాందసం అలాగే ఇంకో చోట విసర్గం ఉండాల్సిన తోట విసర్గలోప ఛాందస ఇక్కడ అకారలోపం ఛాందసం వేది ప్రయోగం గనక ఆ విధంగా మనం చూసుకోవాలి అటామీ ఏతదే శరీరాక్షం శృంగతేవమాది సమానమన్యతే కాబట్టి అప్పులకి కూడా అప్పుల యొక్క శృంగము కార్యమేమిటి ఈ శరీరము మనం ఇంతకు ముందు మంత్రంలో ఏం తెలుసుకున్నాం అన్నము యొక్క కార్యము ఈ శరీరము అని తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకేం తెలుసుకున్నాము అప్పుల యొక్క కూడా ఈ శరీరమనే శృంగమే మరొకటి కాదు అన్నం నుంచి అప్పుల నుంచి ఈ శరీరమే కార్యము తేజస్సు నుంచి కూడా ఈ శరీరమే కాబట్టి శరీరము శరీరము అది తేజోవన్నములు తప్ప మరేం కాదు ఇత్యాది సమానమన్యత్ సమానమన్యతంటే హే సోమ్య అప్పులకు కూడా మూలం తెలుసుకోరా మూలం లేకుండా ఉండదు సుమా అని ప్రోత్సాహం చేశాడే అదంతా కూడా సమానమన్యత్ ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముదశ్యే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దర్శక శ్రీకృష్ణార్పనమస్తూ